సంకీర్తన సంఖ్య అరవై నాలుగు ఈ విశ్వాసం బూ దోపదిది పావనుల హృదయమున ప్రభవించుగాని ఇమ్మైన పాపంబులు ఇన్ని వలసిన ప్రాణి సమ్మతంబున చేయజాలుగాకేమీ కుమ్మరికి నొక ఏడు గుయకొక నాడవును నమ్మితలచిన విష్ణునామంబుచేత కుదలేని దురితములు కొండలును కోట్లును చెదరకెప్పుడు ప్రాణి చేయుగాకేమి పొదరి కొరియలలోన పులిచొచ్చినట్లౌను హృదయం బుహరి మీద నుండినంతటను సరిలేని దుష్కర్మ సంఘములు రాసులై పెరుగజేయుజు ప్రాణి పెంచుగాకేమీ బెరసి కొండల మీద పిడుగువడ్డట్లోను ఇరు వెంకటాచలాధిపుని దలచినను